చేస్తున్నాం ప్రజ ప్రార్థన పరిశుద్ర ప్రేమల దేవ కృపల తండ్రి దేవాయప్రభ ఇక్కడెక్కడ నిబంధనాలు కృతజ్ఞతలు పరిశుభ్ర సర్వాధికారులు ప్రభా దేవాయప్రభా మమ్మల్ని రక్షించుకున్నందుకు వందనాలు తండ్రి దేవాయు సుప్రభ మా ప్రతి పాపాన్ని శాపాన్ని ఇంచుకుంటే ప్రభా మమ్మల్ని క్షేమించండి ప్రభావంత వర్ధన చేసినందుకు మమ్మల్ని క్షమించండి ప్రభా దేవ ఇక్కడి నుంచి ప్రభ మేము పాటించాల ప్రతిదీ టైం ప్రకారం మేము నడుచుకునేలాగా సాయపడం అని ప్రార్థిస్తుంటండి మరి మేము మీ యొక్క సలహతో ఉంటుండంగా ప్రభా ఈ యొక్క రాత్రి సమయంలో మరి మీద మాకు తోడే నడిపించండి మీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరపండి ప్రభ దేవాయసీ ప్రభ రా బిడ్డలు అందరినీ అదే రీతిగా ప్రభ మరి మీరు మాతో ద్వారా మాట్లాడండి దేవ మేము పరిశీలించుకోవాలి మరి ఆత్మసారంగా మేము నడుచుకునేలాగా సాయపడమని ప్రార్థిస్తుంది అన్నింటిలో ప్రభా మేము గొప్ప విజయం పొందడానికి ప్రభ నీ యొక్క అస్తమ్మకు తోడించి నడిపించండి నీ యొక్క నడిపించండి నీ యొక్క పరిశుధాత్మక నడిపించి మాకు దయచించండి దేవా యేసు ప్రభ వాకి ద్వారా మైమ పొందండి ఆది అంతం ప్రభ మీరే తోడై నడిపిస్తుందని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తల్లి పాట పాడుతున్నాను అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి జీవితం లోకాన కాదేది శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిరాయి జీవితం లోకాన కాదే దీ ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరాయి జీవితం లోకానకాదేది శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిరాయి జీవితం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 అంతలోనే మాయమయే ఆవిరి వంటి తీరాయి జీవితం లోకాన కాదేది శాశ్వతం ఎదురవుతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరో నీ అక్కరలో ఎదురవుతారెందరో నీ పయనంలో అక్కరలో వచ్చేదెవరు నీతో మరణము వరకు వచ్చేదెవరు నీతో మరణము వరకు ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు వేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడుబడు స్తే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరాయి జీవితం లోకానకాదేది శాశ్వతం చెమటోచ్చి దేవుని విడిచి కష్టములోచ్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా చెమటోడ్చి కష్టము చెమటోడ్చి దేవుని విడిచి కష్టములోచ్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడిని ప్రాణం అడిగితే ఈ రాత్రే దేవుడుని ప్రాణం అడిగితే సంపాదన ఎవరిదగును దగును యోచించితివా ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిరాయి జీవితం యోకాన కాదే దీ శాశ్వతం నీ శాపము తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి నీ శాపము తాను మోసి శాపము నోచి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను కిలువగా విశ్రాంతినియగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము నిన్ను విడుబడు నీసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిరాయి జీవితం లోకానకాదేది శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిరాయి జీవితం లోకానకాదేది శాశ్వతం ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ప్రైజ్ లోడమ్మా హలో హలో ప్రైజ్లాంట్ బ్రదర్ ఈరోజు పరిస్థితి చాలా మంది లేనట్టున్నారు కదా ఆమీను కొనే నాటికి వస్తుంది సరే ప్రార్థిస్తాను పరిశుధురకు దేవా మీకు వందనాలు ఎస్ అయ్యా మహోన్నతులకు తండ్రి మీ కృతజ్ఞతలు ప్రభు యుద్ధం నుంచి బ్రహ్మ కాచి కాపాడడానికి మీకు పొందాలి ఈ యొక్క సాయంత్రం సాయంత్రం ప్రభు మీ సన్నిధికి వచ్చిన వాక్యాన్ని ధనించడానికి మాతో మాట్లాడండి ప్రభావ ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం కొంతకాలం నుంచి సహాయపడమని ప్రార్థిస్తున్నాం వాటిని నేర్చుకొని మేము త్వరగా సిద్ధపడాలా అనేట్లను సిద్ధపరచాలా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఏ సూకరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి నెక్స్ట్ త్రీ డేస్ మేము ఒంగోలు మార్కాపురం ఆ ప్రాంతంలో యవనస్థల కూటమి తర్వాత సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాము తర్వాత ఫాస్టర్స్ కాన్ఫరెన్స్ మూడు రోజులు నాలుగు రోజులు అక్కడే ఉంటాం సండే వరకు సండే ఆఫ్టర్నూన్ అక్కడి నుంచి బయలుదేరి మేము సోమవారం అగెన్ హైదరాబాద్లో ఉంటాం వెరీ టఫ్ ప్లేసెస్ భయంకరమైన సరే అక్కడ టెంపరేచర్ ఎండకి మేము చేయాల్సి వస్తుంది ప్రోగ్రామ్స్ సో మా అందరి గురించి ప్రార్థించండి అనేక మంది రక్షణ పొందాలి ఫస్ట్ పాయింట్ ఎందుకంటే మేము ఆల్టర్ కాల్స్ ఇస్తాం అక్కడ యోగనస్థల మీటింగ్స్లలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇంకా ఎవరన్నా సంపూర్ణంగా సమర్పించుకోకపోతే ఈ దినం మీరు సమర్పించుకోండి అని ఆల్టర్ కాల్స్ ఇస్తాం పాస్టర్స్ కూడా ఎందుకంటే కొంతమంది ఏదో ఆచారబద్ధంగా సేవ చేస్తూ ఉంటారు అని ఆసక్తితో దేవుని చెంతకు మనుషులను నడిపించాలన్న ఆశ లేని వారు కనీసం అది జీవితాలు తిరిగి సమర్పించుకుంటారు ప్రభుకి అందు నిమిత్తమై ఆ యొక్క పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం తర్వాత సండే స్కూల్ టీచర్స్ని ట్రైన్ చేయాలి ఎందుకంటే ఏ చర్చికి పోయినా సండే స్కూల్స్ ఉండలేదు మేము పోయినా ఎన్నో చర్చిలు ఎక్కడ పోయినా సండే స్కూల్స్ లేవు కాబట్టి ఈ పిల్లలు బయట ఆడుతూ ఉంటారు తల్లిదండ్రులంతా చర్చిలో ఉంటారు కాబట్టి వాడు చిన్నప్పటి నుంచి వాడికి దేవుని భయం భక్తి అనేది లేదు అందుకు వాడు కొంతకాలంకి వచ్చే పడికి ఆ జనరేషన్ అంతా చెడిపోతూ ఉంటారు అందుకని సండే స్కూల్స్ టీచర్స్ని ప్రోత్సహించాలా సండే కొంత చదువుకున్న వారిని సండే స్కూల్స్ టీచర్స్ తరబేద చేసి వాళ్ళని సిద్ధపరచాలని నాశతో చేస్తూ ఉన్నాం కొంతకాలం నుంచి కనీసం ఒక హండ్రెడ్ ప్లస్ సండే స్కూల్ టీచర్స్ని ట్రైన్ చేసినాం ఇంతవరకు సో రేపు ఎల్లుండి ఒక థర్టీ వరకు థర్టీ థర్టీ ఫైవ్ వరకు సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఈ మూడింటి గురించి ప్రార్థించండి దేవుడు అక్కడ అద్భుతకారాలు జరిగించాలా వాళ్ళు సంపూర్ణంగా వారి జీవితాలు సమర్పించుకొని సండే స్కూల్కి వరకు ప్రయాసపడాలా అనేక మంది చిన్న పిల్లల్ని దేవుచత నడిపించాలా వాళ్ళు అదే యూత్ కాన్ఫరెన్స్ వన్ డే హండ్రెడ్ ప్లస్ యూత్ వస్తున్నారనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఎంతో దూరం నుంచి వస్తున్నారంట యువనస్తులు కాబట్టి వారందరూ ప్రభుకరకు సమర్పించుకోవాలా వారి జీవితంలో రక్షణ అనుభవం లేని వారు రక్షణకు రావాలా రక్షింపబడ్డ వారందరూ దేవుని సేవకులకు సిద్ధపడాలా వారందరి గురించి ప్రార్థించండి దుష్ట శక్తులు భయంకరంగా పనిచేస్తాయి యర్గాలు మా అందరి గురించి ప్రార్థించండి ప్రకణ గ్రంథంలోని వాక్యలను మనము ధ్యానిస్తా ఎందుకంటే ఈ సండే నేను ఉండను కాబట్టి హైదరాబాద్ లో సండే నైట్ వస్తాను నేను కాబట్టి ఈరోజే స్వరాజ్ బాబు గారు చెప్పాను ఈరోజు దాన్ని కొంత పదహార వాద్యాన్ని కొంచెం ముందుకు మనం కొనసాగించే దాన్ని తీసుకొని వెళ్ళొచ్చు కాబట్టి ఈరోజు మే ముప్పై ఒకటవ తారీఖు రెండు సంవత్సరం బెబుల గ్రిగోరియన్ ప్లాంట్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటున్న కాలం మనం ఉంటున్న క్యాలెండర్ కాలం గ్రిగోరి అనే పోపు తయారు చేసిండు సిక్స్టీన్ అది ఆరంభించిండ్రు సిక్స్టీన్ సిక్స్టీన్ కి ప్రపంచానికి అంతా రుద్దిండ్రు ఈ క్యాలెండర్ అంతకుముందు పదహారు వందల సంవత్సరాల యాభై సంవత్సరాలు పదహారు వందల యాభై సంవత్సరాల వరకు జూలియన్ క్యాలెండర్ అంటే జూలియ సీజర్ స్థాపించిన క్యాలెండర్ ని లోకం కాబట్టి ప్రపంచాత్మకంగా ఈ క్యాలెండర్స్ మనుషులని నడిపిస్తా ఉంది కానీ ఈ క్యాలెండర్స్ ప్రకారంగా ఏ ప్రవచనం నెరవేరదు అది సీక్రెట్ మనం నేర్చుకున్నాం చాలా మంది ప్రవచనాలు చూపిస్తూ ఉంటారు ప్రభురాకడ దినాలని ఆ దినాలని ఈ బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా రోమన్ క్యాలెండర్ ప్రకారంగా వాటిని ఊహిస్తూ ఉంటారు ప్రభు రాకడ దినాలు అనేకం కానీ ఆ క్యాలెండర్ మనుషుల కల్పితాల చేత సృష్టించబడిందని కాలంలో సమయంలో ప్రభు తన ఆధీనంలో ఉంచుకున్నాడు అన్న విషయాన్ని మనం మన ప్రభు నుంచి నేర్చుకుంటాం కాబట్టి ఈ క్యాలెండర్లు ప్రతి క్యాలెండర్లో ఏదో తేడాలుగా అనిపిస్తూ ఉంటాయి మనకి రోజులు కాబట్టి ఏ క్యాలెండర్ కరెక్ట్ కాదనేసి దళితుల రాష్ట్ర పత్రికల పౌలు జ్ఞాపకం చేస్తాడు మీరు దినంలోనూ మాసంలోనూ ఉత్సవ కాలంలోనూ సంవత్సరంలోనూ ఆచరించకుడి మీ నేను ప్రయాస మీ నిమిత్తమే నేను పడిన ప్రయాసము వ్యర్థమైపోనని మీ గురించి భయపడను అంటాడు కాబట్టి దినములు మాసములు ఉత్సవ అంటే దినములు మాసములు అంటే మనసు ఉత్సవ అంటే పండుగలు సంవత్సరాలు అంటే ప్రతి ఒక్క కొత్త సంవత్సరం అన్నట్టు ఇవన్నీ దయ్యంల బూ బోధలు భూతంలో బోధల ద్వారా జరపబడ్డాయి అన్న అక్కడ మాట్లాడుతూ ఉంటాడు వాటిని అనుసరించదు అంటాడు ఎందుకంటే ప్రతి దినము ప్రతి మాసము ప్రతి పండగ ప్రతి సంవత్సరాలు సైతాన్లకి సైతాను దూరాత్మాలకి ఆ సమర్పించబడ్డాయి ప్రతి సంవత్సరానికి ఒక సైతాన్ పేరుంటది ప్రతి నెలకు ఒక సైతాన్ పేరుంటది ప్రతి రోజుకు ఒక పేరు ఉంటది కాబట్టి ఈ లోకాహస్తులు ఈ దినాలన్నీ సైతాన్లకి అమర్పి సిద్ధపరిచే సమర్పించేయడం వలన వాడు అక్కడ వాడి సింహాసనం వేసుకొని కూర్చోమన్నట్టు దినం ఏదో ఒక దురాత్మ కాబట్టి మనము ఆ దినాలకు అవకాశం ఇవ్వాలకుండా ప్రతిరోజు వాణ్ణి గద్దె అది నీ సేవ ఎందుకంటే నువ్వు పోరాడుతుంది చీకటి సాక్షక్తులతోని కాబట్టి అంధకార సంబదలతోని కాబట్టి మనం పోరాడుతున్నది సైతాన శక్తులతోని కాబట్టి ప్రతిరోజు ఉదయం లేస్తేనే నువ్వు వాటితో పోరాడాలా లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి నీకు ఎక్కడ నుంచి అటాక్ వస్తుందో నీకు తెలియదు అందుకే సర్వాంగ కవచం తెలుసుకోవాలా కొందరు నిమిత్తమై కొన్ని కళలు వస్తా ఉంటాయి పలాని సిస్టర్ గురించి పలాని బ్రదర్ గురించి అది మేము ఉదయం లేచి ప్రార్థిస్తాము ప్రభా దుష్టిని గద్దిస్తున్నాం మీరు ముందుగానే మమ్మల్ని హెచ్చరించారు ప్రార్థించామని ఇప్పుడు మేము ప్రార్థిస్తున్నాం ఆ పీడకలని కొట్టివేయండి ఆ దుష్ట శక్తులని పారుతులండి వాటిని డీప్ చేస్తున్నాం ఏరిస్తున్నాం అమ్మమ్నా అని ప్రార్థన చేస్తూ ఉంటాం అది మనకి బహు ప్రాముఖ్యమైన ఇంతకాలం ఏదో ప్రభు అప్రభువాన్ని ప్రార్థించినాం కానీ ఇది ఆత్మీయ పోరాటం అని తెలుసుకున్న కాలం నుంచి వాటికి విరుద్ధంగా మనము పోరాడుతున్నాం ప్రతి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ మనుషుని ద్వారా ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా మెలకు అవ్వండి వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదిన అని పొంచి ఉన్నాడు కాబట్టి అది మనం పసిగట్టి వాణ్ణి తిరిగి తరమగొట్టడానికి మనకి అధికారం ఇచ్చిండు శివుల మీద విజయం పొందిను వాని మీద కాబట్టి వాడు ఓడిపోయి వాడు ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం సున్యాసంగా వాని మీద విజయం పొందగలం కానీ వాని మీద విజయం పొందాలంటే నువ్వు తల నుంచి అరెక్ల వరకు సర్వాంగ కవచం ధరించుకోవాలి ఆత్మీయంగా ఆ క్రీస్తుని ధరించుకోవాలంటాడు మెట్టుకు క్రీస్తుని ధరించుకొని అంటాడు కాబట్టి మనం ఆ రీతిగా ధరించుకుంటేనే కానీ వానితోని పోరాడలేము నీ ఎంతగా ప్రార్థన చేసి ఏడ్చిన ఉపవాసం కాదు అది పరిశుద్ధంగా తయారు కావాలా తల నుంచి వరకు సర్వాంగ కవచం ధరించుకోవాలా అప్పుడే ఈ యుద్ధం ఎట్లా ఉంటుందంటే కవచం ధరించుకొని అంత తల నుంచి వరకు అన్ని ధరించుకొని మోకాళ్ళ మీద కూర్చోవాలా మోకాళ్ళ మీందుండి ప్రార్థన చేసి లేచి పోవాల యుద్ధానికి అది ఈ ఆత్మీయమ పోరాటం అంటాం కాబట్టి ప్రకణ మనం చూస్తున్నాము ముఖ్యంగా పదహారవ అధ్యాయంలో ఈ యొక్క పదహారవ అధ్యాయం అంతా ఆ పాత్రలు ఏడు పాత్రలు పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదతలకు సంబంధించిన విషయాలన్నీ మనం చూస్తూ ఉన్నాం అయితే గతంలో చాలా కొన్ని గంటలు నేను అనుకుంటే ఒక గంటలు కేవలము బురల తీర్పు మీద ఉన్నది దాని ముద్రలకు సంబంధించిన బోధలు కూడా కొన్ని గంటలు ఉన్నాయి కాబట్టి ఎవరికి అంతా ఊపికుంది యాభై అరవై గంటలు వినయం తోపికల వరకు నుండా ఒక ఇక తెచ్చుకోకపోతే ఎప్పుడు నేర్చుకోగల మనం ఇవాన్ని ప్రతిదానికి టైం ఉంటుంది లోకంలో కానీ దేవుని వాక్యానికే టైం ఉండదు అది కృష్ణుని కార్యం కాబట్టి వానికి మన బాణీసలంకా దేవుని కొరకు ఎంత మనం సమయం గడిపెడతాం అది మన తీర్మానం అన్నట్టు దృష్టిని కొరకు సమయం కడుపుతా ఉంటాను నేను రోజు పరిచిన ప్రతిరోజు నాలుగు నుంచి ఆరు గంటలు మీరు సైతానికి ఇచ్చేస్తున్నారు అని నేను చూపించిన వాక్యం ఏమని గురించి కాబట్టి స్వార్థం కొరకు పదహారు గంటలు వాడుకుంటే సైతానికి నాలుగు నుంచి ఆరు గంటలు ఇచ్చేస్తున్నారు మరి ఏ రీతిగా విశేషమైన కార్యాలు మీ సేవలో మీ ప్రార్థనలకి జవాబు ఎట్లా వస్తుంది ప్రతిరోజు ఆయన స్వరం మీరు ఎట్లా వింటారు నేను ప్రతిరోజు ఉదయనమైన స్వరం వింటా సాయంత్రం కూడా ఆయన ఈరోజు సాయంత్రం మాట్లాడుతూ నేను విన్నాను ఉలిక్కి పడలేసి ఏం మీరు తొరగబోయే మోకాండి ప్రార్థన చేసిన ఆయన హెచ్చరిస్తా ఏదో రాబోతుంది కాబట్టి తొరగలే ప్రార్థన చేయమన్నట్టు ప్రార్థన చేసుకొని వచ్చి కాబట్టి నాకు తెలుసు ఆ స్వరం ఎట్లా ఉంటుంది ఎంత గాఢ నిద్రలో ఉన్నా వెలికి పడి లేల్సి ఆ స్వరం అట్లా ఉంటుంది అన్నట్టు నీకు తెలంగా శ నిద్రలో ఉన్నా ఆ స్వరం ఉంచేస్ట్ లే అనగానే లేచేస్తుంది నీకు ఏ అలారం అవసరం లేదు అట్లా మనం తయారు కావాలి ప్రార్థనలో ప్రబోధనాలు బహుభయంకరంగా ఉన్నాయి కాబట్టి త్వరగా ప్రార్థన నేర్చుకో నీకు ఒక పని నిశక్తికి మించిన పని ఉంది ఇది బహు త్యాగపూరితమైన సేవ ఎవరైనా గాని ఆ వారి వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రయాసపడతా ఉంటారు వారి సంగప గుర్తింపు కొరకు ప్రయాసపడతా ఉంటారు మనం ఏ పేరు ఊరు లేకుండా ప్రయాసపడతా ఉన్నాం కేవలం ఏసుక్రీస్తు నామం గురించి ప్రయాసపడతా కాబట్టి నిస్వార్థంగా ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దేవుడు విశేషమైన కార్యలు చేస్తున్నారు ఎంతో మంది మాస్టర్స్ తిరిగి వారి జీవితాలు సమర్పించుకుంటున్నారు పాపాలు ఒప్పుకుంటున్నారు వాళ్ళు లిస్ట్ ఇస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నాం వాళ్ళ గురించి ప్రతి ట్రిప్ లో ఆ రీతిగా జరుగుతోంది ఎంతో వారి జీవితాలు ప్రభు సమర్పించుకుంటున్నారు కాబట్టి సైతాన్ సైలెంట్ ఉంటాడా ఖచ్చితంగా ఉంటాడు నువ్వు ఎంత ఇంటి దగ్గర కూర్చుంటే వాడు నేను ముట్టాడు కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకొని యుద్ధానికి బయలుదేరితేవ అప్పుడు నిన్ను టార్గెట్ చేస్తాడు వాడు నీ కుటుంబీకులన్నీ నీ రక్త సంబంధితులని ప్రతి టార్గెట్ చేసి నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు కానీ మనం డిస్టర్బ్ కాము రక్త సంబంధులకు ఏమైనా ప్రార్థనతో చేయం పొందుతాం ఆత్మీయ సంబంధులకి ఏమైనా ప్రార్థనతో చేయం పొందుతాం ఆది మానం స్వార్థ పరిచర్య ఎట్టి పరిస్థితుల మానం కాబట్టి అన్ని ముఖ్యమే అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలా ప్రార్థనలో ఎక్కువ శాతకం సమయం గడపాలా వాక్యాన్ని బాగా ధ్యానించాలా ఆచారబద్ధమైన జీవితం విడిచిపెట్టాలా అన్ని ఆచారాలను అభ్యసింపకూడి అన్నాడు ఇర్మియాలు కాబట్టి నువ్వు అన్ని ఆచారాలు అభ్యసిస్తే నీ తలాంతులు వేస్ట్ అయిపోతాయి నీకున్న వరాలన్నీ మూలకి పడిపోతాయి కాబట్టి త్వరగా ఆ ఆచారాల నుంచి బయటికి రావాలా వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవునికి మీరు చెయ్యకూడ అన్నాడు ద్వితీయోపదేశ అన్యులు ఏం ఆచారాలు చేస్తారో దేవుని బిడ్డలు అవి చేయడానికి వీల్లేదు కొంచెం కష్టం వాటిని భరించడం కానీ మీరు భరించకపోతే సహించకపోతే అంతం వరకు ఎట్లా ఆయన పరిలో ఆయన రాజ్యాంగంలో ప్రవేశించగలరు అందుకే అనేక మంది అభ్యంతరపడిన విడిచిపెట్టారని ఉంది వాక్యం మనం అట్లుండదు అన్నట్టు మనం మీద అభ్యంతరపడాల ఇద్దే సాధ్యం కాదు అందరూ ఎక్కడెక్కడో పరిగెత్తుంటే ఆయనను విడిచిపెట్టి నేను ఎక్కడ పోగలను అంటాడు శిష్యులు సమస్తం మీరే ప్రభావ మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఎక్కడ పోవాలా అందరూ విడిచిపోయిన నన్ను అంటున్నాడు దేవుడు దేశ ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతోమంది వెంబడించారు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు మీరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని అడిగి ఏంటి మందిని మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి పోగలం ప్రభావ సమస్తం మీరే ఉన్నది అది సత్యం వాళ్ళకి దేవుని ఆత్మ బయలుపరిచింది మీకు నాకు అన్యుల ఆచారాలు అభ్యసిస్తే ఏదో తృప్తి ఉంటుంది మీకు సంతోషం ఉంటుంది కానీ ఆత్మ వేదనలు ఉంటుంది అది ఏడుస్తూ ఉంటుంది కాబట్టి వాటిని అసహించుకోవాలి మనం మనుషులని కాదు దేవుణ్ణి సంతోషపరచే మనం కాబట్టి నేను అది నా లైఫ్లో తీర్మానించుకున్నాను నేను మనుషులను సంతోషపరచలేను నేను ప్రయాసపడుతుంది దేవుని సంతోషపరచాలనుకోరు ఆయన ఇందు భయభక్తులు కలిగి ఆయన కొరకు జీవించడం కొరకు ప్రయాసపడుతున్నాడు లూసిఫరు ఆయన సన్నిధిలో ఉండి పాటలు పాడేటోడు కానీ ఆయన ఎందుకు భయభక్తులు లేదు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి ఎంతో దేవదూతలు ఆయన సన్నిధిలో ఉన్నారు కానీ భయభక్తి భయం పిడిచిపెట్టారు ఎక్కడ లేకుండా అడ్రస్ లేకుండా పాడవేయబడ్డారు అక్కడి నుంచి ఆదా మా ఆయన సన్నిధిలో భయభక్తి లేకుండా జీ జీవించారు తరిమి వేయబడ్డారు ఏదైనా తోటనండి కాబట్టిరోజు నువ్వు నేను అంతే ఆయన ఎందు నీకు భయభక్తులు ఉన్నాయా లేవా ఉంటే నువ్వు ఎయిటీ పర్సెంట్లో ఆచారాలు పాటించవు సమాధాన పడవు నువ్వు ఎవరి కొరకు మనుషుల కొరకు కానీ మనము ప్రభుని సంతోషపరిచే వాళ్ళు లాగుండాలా అప్పుడే నమ్మకమైన మంచి దాసుడు దాసుడాలా ఆయన్ని పిలుస్తాడు ఒకరోజు కాబట్టి ముద్రలకు సంబంధించిన విషయాలలో మనం చూసినాము ఆరవ అధ్యాయంలో ముద్రలకు సంబంధించినట్లుంది ఏడవ అధ్యాయం ఎనిమిది అధ్యాయం అంతా బుర్రలకు సంబంధించినది ఒకసారి అవన్నీ దాటితే మళ్ళీ పదహారవ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఆ పాత్రలకు సంబంధించిన బోధ బోధలు కాబట్టి ఏ ఆరు ఏడు ఎనిమిది ఈ అధ్యాయులన్నీ ముఖ్యమైనవి మనకి కాబట్టి వికృప్తంగా ఆ యొక్క ముద్రలకు సంబంధించినవి కొన్ని క్లుప్తంగా నేను చెప్తాను మొదటి ముద్ర ఆరవ అధ్యాయంలో చూస్తుంటాం మనము ఆరవ అధ్యాయం మొదటి వర్షంలో మొదటి ముద్ర విప్పబడ్డప్పుడు ఇదిగో ఒక తల్లిని గుర్రం కనబడాను కాబట్టి మొదటి ముద్ర తెల్లని గుర్రంతో పోల్చబడుతుంది ఆ ముద్ర విప్పబడ్డప్పుడు తెల్లని గుర్రం కనబడాను దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండేను అతనికి ఒక కిరీటం ఇవ్వబడాను అతడు జయించచ్చు జయించుటకు బయలు వెళ్ళను కాబట్టి మొదటి ముద్రలో దీ దీనికి సంబంధించి బహుదీర్ఘంగా మనం ధ్యానించిన మొదటి ముద్రలో రక్షణ సందేశం ఆరంభమైంది అన్న విషయాన్ని చేస్తున్నాడు కానీ ఎంతమంది దాన్ని స్వీకరిస్తారు అన్న విషయమే ప్రశ్నార్థకంగా ఉంటది కానీ రెండవ ముద్ర రెండవ ముద్రకు మూడవ అష్టంలో ఎర్రది వేరొక గుర్రము బయలు మనుషులు ఒకరిని ఒకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడేను కాబట్టి వానికి అధికారం ఇచ్చింది దేవుడు అయితే తెల్లని గుర్రము దేనికి సాదృశ్యము ఎర్రని గుర్రము దిగినీకి సాదృశ్యం అని నేను చూపించిన బహుదీర్ఘంగా అయితే ఎరుపు నలుపు దాని తర్వాత పాండుర వర్ణం ఈ నాలుగు రంగులకు సంబంధించిన విషయాలు మనం ధ్యానించినాం గతంలో ఎరుపు అన్నప్పుడు తేళ్ళకి సాదృశ్యం లేక వేడికి సాదృశ్యం సూర్యునికి సాదృశ్యం అని కూడా మనం ధ్యానించినాం తర్వాత మూడో రెండవ ముద్రకి శ్రమలు లోకమంతటా అసమాధానం అన్న విషయాన్ని మనం ధ్యానం ఇస్తాం ముద్ర విప్పినప్పుడు ఐదవ వచనంలో ఇదిగో ఒక ఐదవ ముద్ర విప్పుకున్నప్పుడు ఐదవ వచనంలో మూడవ ముద్ర విప్పుకున్నప్పుడు ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడేను కాబట్టి నలుపుకు సంబంధించింది దాని మీద ఒకడు చేత పట్టుకొని కూర్చుండి కాబట్టి ఎక్కడ చేసినా అన్యాయము అక్రమమే నలుపు అంటే చీకటి పాపపు జీవితము ప్రపంచమంతట దాని ఏడవ వచనంకి వచ్చినప్పటికీ నాలుగవ ముద్ర విప్పబడ్డుది ఇదిగో పాండుర వర్ణం గల ఒక గుర్రం కనబడేను కాబట్టి దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతల లోకము వాని వెంబడించను కట్కం వలన కరువు వలనను వాడి చంపుటకు అధికారం వానికి ఇవ్వబడిను కాబట్టి ఈ ప్రతి ముద్రలు విప్పినప్పుడు రకరకాల ఎరుపు నలుపు ఎరుపు నలుపు పాండుర వర్ణము మూడు రకాల రంగులు మొదటికి తెల్లని గురం కాబట్టి ఈ యొక్క రంగులు దీనికి సంబంధించినది మనం దీని దిని ఎరని గుర్రము అన్నప్పుడు తేళ్ళకి సాదృశ్యము నల్లని గుర్రము అన్నప్పుడు సర్పములకు సాదృశ్యము దాని తర్వాత వర్ణము గుర్రము అన్నప్పుడు రెండు తెలుపు అంటే పాండుర వర్ణం అంటే రెండు రంగులు కలిసినాయి అన్నట్టు ఎరుపు నలుపు కలిస్తే పాండుర వర్ణం అయితే అన్నట్టు కాబట్టి సర్పములు తేళ్లు కలిసి మనుషుల మీద పడడము చంపడం అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాము కట్గం వల్ల చంపుటకు అధికారం ఇవ్వబడిదాన్ని కాబట్టి దేవుని తీర్పు ఏరీ ఉంటుంది ఈ మొదటి రెండు గుంపులు సర్పములు తేళ్ళు గొప్ప జన ఏ రీతిగా శ్రమల గుండా ఏ రీతిగా శ్రమల పాలు అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం అవి ఆత్మీయ స్థితిలో జరుగుతాయి ప్రకృతి సహజం కూడా జరుగుతాయి ఆత్మీయ స్థితిలో వాళ్ళందరూ అబద్ధ బోధత చనిపబడ్డ వాళ్ళు వీళ్ళంతా అబద్ధ బోధలు సర్పంలి ఉంటూ ఆ అబద్ధ బోధను ఆశ్రయించిన గొప్ప జన సమూహము ప్రకృతి సహజం కూడా వాళ్ళందరూ హతసాక్షులు అవుతారు అది ఎప్పుడు అంటే ఐదవ ముద్ర విప్పబడ్డప్పుడు ఆరవ వచనము తొమ్మిదవ వచనం ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనంలో దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్షి నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని అంటున్నాడు కాబట్టి బలిపీఠము అంటే యేసు ప్రభు యొక్క జీవితానికి సాదృశ్యం ఆయన జీవితం ఆయన ఆయన రక్షణ ప్రణాళికలో ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నవారందరూ ఏ రీతిగా హతసాక్షులు అవుతారు ఐదవ ముద్రకి ఐదవ ముద్రకి అందరూ హతసాక్షులు అవుతారు అయితే ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ముద్రల ముద్రలు బూరలు ఐదవ ముద్ర విప్పినప్పుడు ఇక్కడ అందరు చనిపోయిన వాళ్ళ గురించి ఉన్నది మళ్ళీ హతసాక్షులు ఎప్పుడు అవుతారు అంటే మనం బూరల తీర్పు వచ్చినప్పుడు ఆరో బుర్ర చనిపోతారు కాబట్టి ఐదుకి ఆరుకి తేడా సంబంధం ఏదో చూడాలి మనం ఈ ముద్రలు బూరలు పాత్రలు వాటిని బహు జాగ్రత్తగా సూచి చూసుకుంటే కానీ ఇవి అర్థంగా ఉన్నటి వాక్యాలు ఆరవ ముద్ర విప్పబడినప్పుడు పన్నెండవ వచ్చినాము భూకంపం కలిగిన సూర్యుడు కంబలివని నలపాయను చంద్రబింబం అంతయో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఐదవ ముద్ర విప్పబడినప్పుడు గోపజన సమూహం అందరూ కావడం చూస్తున్నాము దాని తర్వాత ఈ తక్కిన సర్పంలో తేలకి తీర్పు ఉంటుందన్న విషయాన్ని ఆరవ ముద్ర నుంచి మనం చూస్తున్నాం భూమి కంపించడం అంటే గొప్ప జన సమూహం అంతా చనిపోవడం సూర్యుడు అంటే వేడి కాబట్టి తేళ్ళు నలుపు కావడం అంటే రక్తవర్ణము చంద్రబింబం అంతా రక్తవర్ణం కాబట్టి సర్పములు తేళ్లు ఏ రీతిగా తీర్పు పొందుతాయి కాబట్టి ఈ అధ్యాయాలన్నీ మనం ధ్యానిస్తే కొంతకాలం కింద చూపించిన ప్రకటన గ్రంథం అంతా నాలుగు గుంపుల కొరికే రాయబడ్డాయి అనేష్ అది అన్యాయం చేసేవారు అపవిత్రంగా జీవించేవారు నీతిమంతులుగా జీవించేవారు పరిశుద్ధాలుగా జీవించేవారు ఈ నాలుగు గుంపుల గురించే మొత్తం ఈ పుస్తకం రాయబడేది ప్రకటన గ్రంథం కాబట్టి మొదటి రెండు గుంపులు అన్యాయం చేసేవారు అపవిత్రంగా జీవించే వాళ్ళు నరకానికి వెళ్తారు అది రెండవ మరణం బాలే ని నీతి మంతులు అని చెప్పుకొని స్వనీతిని ఆధారపడిన మహా జమనం గొప్ప జన సమూహం అందరు అందరూ హతసాక్షులై ఆయన సన్నిధికి తిరిగి కానీ నాలుగవ గుంపు పరిశుద్ధుల గుంపు వీళ్ళు ఎప్పుడు బయటనే ఉంటారు దేవునితో పాటు ఆయన పరిశుధ పర్వతం మీద ఆయనతో పాటు నివసిస్తా ఉంటారు ఆయనతో సంభాషిస్తూ పరలోకంలో ఆరుణమై ఆయనతో పాటు కూర్చొని ప్రతి క్షణం ఆయనతో పాటు ఆనందిస్తూ ఉంటారు ఆయన చెప్పిన మాటలు విని వచ్చి అక్కడ ప్రయత్నం చేసి అన్నిటిని ప్రకృతితో నడిపిస్తూ ఉంటారు మనకు అనేకమైన పనులు మనము ఆత్మలో తెలుసుకొని లోకంలో ప్రకృతి సహజంగా వాటిని పాటిస్తూ ఉంటాం ఏడవ ముద్ర విప్పినప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది అది ఏడముద్ర ఏడముద్ర విప్పినప్పుడు పర్లోక మంది ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను అంటే అందరు హతసాక్షులు అయిపోయినాక తీర్పు ఆరంభమవుతుంది అన్నట్టు ఆ తీర్పు సమయంలో నిశ్శబ్దం ఉంటుంది అన్న విషయం అక్కడ మనం చూసినాం అయితే బోరల తీర్పుకి వచ్చినప్పుడు మనం అక్కడ ఏం చూస్తామంటే మొదటి బోర విప్ ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు అన్న విషయాన్ని మనం చూస్తాం భూమి మీద పడబోయే వాళ్ళు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు కాబట్టి వడగండ్లు అగ్ని దేనికి సాదృశ్యం వడగండ్లు అంటే సర్పములకు సాదృశ్యము ఎందుకంటే చాలాగా ఉంటాయి కాబట్టి అగ్ని అంటే వేడి కాబట్టి తేళ్లకు సాదృశ్యం కాబట్టి సర్పములు తేళ్లు కోపజన సమూహాన్ని ఏ రీతిగా శ్రమల పాలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది అయితే మొదటి బూర రక్తం రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు భూమి మీద పడవేయబడ్డప్పుడు ఏం జరిగిందంటే మూడో భాగము కాలిపోయాను చెట్లలో మూడో భాగమును కాలిపోయాను పచ్చగడ్డి అంతవి కాలిపోయాను కాబట్టి భూమి చెట్లు పచ్చగడ్డి అన్నిట్లలో మూడు మూడు భాగాలు కాలిపోయినా అయిన విషయాన్ని జ్ఞాపకం చేసిందంటే మూడవ గుంపు అన్నట్టు మూడవ గుంపు అందరూ ఏ రీతిగా శ్రమల పాలవుతారు మొదటి బురలో చెప్తున్నాడు తర్వాత ఇది కంటిన్యూ అయితేనే ఉంటాయి అన్నట్టు శ్రమల్ రెండో బుర వదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడగేయబడను కాబట్టి అది దేనికి సంబంధించింది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం దేవుని యొక్క తీర్పు ఏ రీతి ఉంటుందన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాము ఈ పెద్ద కొండ దేనికి సంబంధించింది అన్న విషయాన్ని కూడా మనం చూసినాము ఆ దిశ ఆ సముద్రంలో పారవేపడేటప్పుడు మూడవ భాగము రక్తమయమయ్యను అంటే మూడవ గుంపు అంతా రక్తమయం అవడము అన్న విషయాన్ని వాళ్ళు వాళ్ళ మరణము ఆరంభం కావడము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం మూడవ భాగం అంటే మూడో గుంపు అది క్రైస్తవ గుంపు అంత హతసాక్షులు అవుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు ప్రపంచమంతాట దాని సముద్రంలోని ప్రాణం జంతువులు మూడో భాగము చచ్చను ఓడలో మూడో భాగము నాష్ట్రమాయను అన్ని మూడు మూడు మూడు చూస్తాం మనం ఇక్కడ ప్రతి బూర ఊదినప్పుడు మూడు మూడు గుంపులు ఎట్లా ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి ఇవి బహు దీర్ఘంగా ఒక్కొక్క వచనాన్ని చూసుకుంటాం మనం గానించినాము మన రికార్డింగ్స్లో ఏడవ మూడవ మూడవ బూర ఊదినప్పుడు దివిటి వలయ ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల భాగం మీద నీటి బుగల మీదను పడేను కాబట్టి ఈ నక్షత్రం ఏంది అని కూడా మనం చూసినాం దానికి మాచి పత్రి అని పేరు అని అందువలన నీళ్లలో మూడో భాగము మాచి పత్రి అయ్యాను నీళ్లు చేదైపోయింది వాటి వలన మనుషులలో అనేకులు చచ్చరి కాబట్టి తీర్పు శ్రమల గుండా ఈ గొప్ప జన సమూహం రీతిగా తీర్పు పొందుతున్నారు ఏ రీతిగా వాళ్ళు హతసాక్షులు అవుతున్నారు అన్న విషయాన్ని అది ఎవరు చేస్తున్నారంటే మొదటి రెండు గుంపులే సర్పంలో తేళ్లను ఆయన తీర్పు కొరకు వాడుకుంటుండే దేవుడు గొప్ప జన సమూహానికి చెప్పడం కొరకు దాని తర్వాత సర్పంలు తేళ్ళు శిక్ష అనుభవిస్తారు అన్న విషయాన్ని మనం చూస్తాం ఇవన్నీ అని చేతిలో వాడబడుతున్న ఘనమైన ఘటంలు ఘనహీనమైన ఘటములు అన్న విషయాన్ని మనం ధ్యానించిన గతంలో నాలుగవ బూర ఏం జరిగింది సూర్య చంద్ర నక్షత్రములు మూడు మూడవి సూర్యుడు చంద్రుడు నక్షత్రం మూడు క్రైస్తవ గుంపులు అందులో మూడవ భాగము చీకటి కమ్మునట్లు పగటిలో మూడవ భాగము సూర్యుడు ప్రకాశింపకుండానట్లు రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రము ప్రకాశింపకుండానట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను కాబట్టి మూడవ భాగము ఎప్పుడు శ్రమల గుండా ఉంటది ఎందుకంటే వీళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి మొదటి రెండు గుంపులు సంపూర్ణంగా అబద్ధంలో ఉన్నాయి కాబట్టి అవి ఎట్లా నరకానికి పోతాయి కానీ మూడవ గుంపుని నరకానికి పోనీయకుండానే దేవుడు ఆ సగం నరక భాగాన్ని కట్ చేస్తున్నాడు వారి శరీరాన్ని కట్ చేసి వారి ఆత్మను కాపాడుకుంటుంది దేవుడు అదే అన్నట్టు మూడ ఛాలెంజ్ పదమూడవ వస్త్రానికి వచ్చినప్పటికీ ఐదవ బూరకు సంబంధించింది ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూస్తుంది అగాధం యొక్క తాలపు చెవి అగాధము తెరవ పెద్ద కొల్ తెరవగా పెద్ద కొల్మిలో నుండి లేచి పొగ వంటి పొగ సూర్యుని చీకటి కమ్మేను అన్న విషయాన్ని మనం చూసినాం అది పడవేపడేటప్పుడు ఏం జరుగుతుంది అది జరిగినాక చివరికి ఏం జరుగుతుంది అన్న అయితే అగాధపు యొక్క తాలపు చెవి ఒకడికి ఇవ్వబడింది వాడు ఎవరో మీకు అర్థమైపోయినల్లా అగాధానికి ఎవరు పోతారు ఎవరు తాలపు చెవి తీస్తే సైతానంతర్లు బయటకు వస్తారు అవన్నీ మనం అక్కడ చూస్తాం దాని తర్వాత మిడతలు భూమి మీదకి వచ్చేను భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇయ్యబడేను కాబట్టి తేళ్లు మిడతలు తేళ్లలాగా ఉంటాయి కాబట్టి తేళ్ల గుంపు ఇది ఇవన్నీ సూచనలు ఆల్రెడీ దేవుడు చూపించిన మనకి ఇవన్నీ చూసినాం మనము ఐదవ బోరాకి తేళ్లు గొప్ప జన సమూహాన్ని శ్రమల ఆరవ బూరకు వచ్చేటప్పటికీ దేవుని ఎదుట ఉన్న సువర్ణ పల్లిపిటం యొక్క కుమల నుండి ఒక స్వరం వినబడింది యూఫ్రటిస్ సంబంధించింది ఇది యూఫ్రటిస్ నది దగ్గర బంధింపబడిన నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకున్న ఆరవ దూతతో చెబుతూ వింటేంది అప్పుడు ఏం జరిగింది ఆరవ బూర ఊదినప్పుడు అందరు మరణిస్తారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తారు అక్కడికి ఆయన తీర్పు సంపూర్తి అవుతుంది ఆరవ బూరకు వచ్చేటప్పటికి సంపూర్తి అయిపోత తీర్పు ఏడవ బూరకు వచ్చేటప్పటికి సమాప్తమాయను అంటాడు చూడండి ఏడవ బూత దూత బూర ఊదినప్పుడు ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను కాబట్టి మర్మము సమాప్తమై ఏడో బురతో సమాప్తం తీర్పు జరిగిపోయింది ఇంక ఎవరి జీవితాలు వాళ్ళు అక్కడి దేవుడిని బిడ్డలకు అందరికీ రకరకాల పనులు అప్పగించబడతాయి చాలామంది ఏమనుకుంటారంటే ఈ లోకం ముగించినాక పనులుకపోయినాక ఏముంటుంది ఎప్పుడు పడలు పడతారు కూర్చుంటాం కాదు అనేకమైన పనులు దేవుడు అప్పగిస్తుంటాడు వాటన్నిటిని మళ్ళీ మనం తిరిగి భూమి మీద ఆరంభించాల్సి వస్తుంది వాటన్నిటికి సంబంధించిన విషయాలు మనం ఎప్పుడైనా దీర్ఘంగా గనిస్తాం ఈరోజు కాదు కానీ ఇప్పుడు క్లుప్తంగా పాత్రలకు సంబంధించింది పదహారవ అధ్యాయంలో ఉన్న పాత్రలకు సంబంధించింది మొదటి పాత్రను అది ప్రకటన గ్రంథం చూస్తున్నాము ప్రకటన గ్రంథము పదహార వాద్యం మొదటి వర్షాలు మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించాలని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దూతలతో చెప్పగా వింటిని అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగదా ఈ విషయాలు ఒకసారి అర్థం భూమికి ఆకాశానికి సంబంధించింది ఆకాశ అంటే లక్ష నలభై నాలుగు వేల మంది వీళ్ళు బహు పరిశుద్ధంగా జీవించే వాళ్ళు పాపం నశించుకొని తమ శరీరాలకి వాళ్ళు మరణించిన వాళ్ళు వారి శరీరాన్ని ఎప్పుడు చిత్తవత చేసుకున్న బహు భయంకరమైన శ్రమలుగుండేన వాళ్ళు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు తృణీకరిస్తారు రక్త సంబంధికులే కానీ బంధువులే మిత్రులే కానీ సంకస్థులే కానీ ఈ ఈ సమాజమే కానీ ప్రతి ఒక్కరు ఎందుకంటే వీరి పరిశుద్ధతను వాళ్ళు భరించలేరు అంతే తేడా వాళ్ళు చేసిన వాళ్ళు జీవిస్తున్న జీవిత వి ప్రకారం జీవించే విధానము అది భిన్నమైంది కాబట్టి ఈ లోకం ఈ లోకస్తులు వీళ్ళని సహించలేరు అన్నట్టు పరిశుద్ధ జీవితాన్ని అందుకు వీరిని ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటారు కాబట్టి భూమి అంటే ఈ భూమి అన్నట్టు అంటే లోకాషలు కలిగిన వాళ్ళు బయటికి భక్తి దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు వీళ్ళు వారి హృదయ వారి ప్రదములు నన్ను శృతిస్తున్నాయి కానీ వారి హృదయాలు నాకు బహుదూరంగా ఉన్నాయి అంటాడు దేవుడు అటువంటి వాళ్ళన్నట్టు ఈ జీవులు క్రైస్తారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు రెండవ వచనంలో అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి అంటే మందిరంలో నుంచి బయటికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా అంటే భూమి అంటే ఈ మతపరమైన జీవితం మూడు గుంపులున్న జీవితం ముఖ్యంగా గొప్ప జన సమూహం మూడవ ఆ పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల దాని ప్రతిమకు నమస్కారం చేయ వారికి బాధకరమైన చెడుపుంట్లు పుట్టాను కాబట్టి ఇది నేను ఇంతకు ముందు చూపించిన కొంత కాలం కింద రికార్డింగ్ ఉంటుంది మీకు ఆ ముద్ర దేనికి సంబంధించిందంటే ఆరు వందల అని చాలా మంది చెప్తా ఉంటారు కానీ అది ఆరు కామా ఆరు అని నేను చూపించిన వాక్యంలోనే కొన్ని ప్రాచీన పత్రలలో ఆరు వందల కానీ ఎవరికీ తెలియదు అది బైబుల్ అనే ఉంది క్లియర్గా అక్కడి కింద ఫుడ్ నోట్స్ ఉంటుంది ఆరు వందల అరవై ఆరు అన్న సంఖ్య ఉంది కానీ ఆరు వందల అరవై ఐదు పాత బైబుల్స్ అలా ఒరిజినల్ బైబిల్స్ అలా రెండు వేల సంవత్సరాల క్రితం రాయబడ్డ బైబుల్స్లో అట్లా ఉందని చెప్తారు అది తర్జుమా చేసే సమయంలో అరవై బై అరవై ఆరు అయిందని చెప్తున్నారు వాళ్ళు అట్లా చెప్పుకున్న కానీ ఆరు ఆరు ఆరు అంటే మనిషికి సాదృశ్యం ఆరవ దినమైన దేవుడు మనిషిని సృష్టించాడు కాబట్టి ఆరు ఆరు ఆరు మూడు మతపరమైన క్రైస్తవులకి సాదృశ్యం మొదటి ఆరు సర్పంలకు సంబంధించింది రెండవ ఆరు తేళ్ళకి సంబంధించింది మూడవ ఆరు గొప్ప జన సమూహానికి సంబంధించింది అంత మనుషులే వీళ్ళు కాబట్టి ఈ మానవాతీతంగా జీవించే వాళ్ళు లేక భూనివాసులు అంటే ఈ లోకాన్ని అంటుకొని ప్రేమించిన వాళ్ళు వాటిని తృణీకరించుకున్న వాళ్ళే కాదు ఆకాశవాసుల మటుకు పరిశుద్ధ జనము గొప్ప జనం లక్ష నలభై నాలుగు వేల మంది గొప్ప జనం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సత్యాన్ని స్వీకరించి ఆయనతో పాటు నివసిస్తున్న వాళ్ళు ఇప్పుడు పరలోకంలో కాబట్టి ఆకాశవాసులంటే పరిశుద్ధ జనాంగము భూనివాసులు అంటే మతపరమైన జనాంగం క్రైస్తవులు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవాళ్ళు వారి మీద ఆయన ఉగ్రత రగులుకుంటుంది తీర్పు దేవుని ఇంటి యొద్ కాలము వచ్చి ఉన్నదన్నాడు కాబట్టి ఈ తీర్పు అంతా దేవుని ఇంటికే ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు అంతకంతకు చెప్పిపోయినట్లు మనం చూస్తాం ఈ సార్ ఏ రీతిగా అయితే ఆయన ధృవీకరించారో మతపరమైన జీవితం కూడా ఆయనను ధృవీకరించింది అనే సత్యాన్ని బహుదూరంగా అపోసుల బోధ నుంచి ఎంతో దూరం వెళ్ళిపోయింది చర్చి రోజు అది రాదు తిరిగి ఖచ్చితంగా కష్టం తిరిగి రావడానికి ఒకసారి అంత దూరంగా వెళ్ళిపోయినాక వాపసు రావడం కష్టం కానీ ఒక చిన్న గుంపు మటుకు దేవుణ్ణి సిద్ధిస్తూ ఉంటారు అన్నట్లు అయితే ఈ క్రూర మృగములకు ముఖ్యవాళ్ళు దాన్ని ముద్ర వేసుకున్న వాళ్ళు ఎవరంటే మొసటి ఎందు చేతి ఎందు రెండు గుంపులను నేను చూపించిన ఆరు వందల కాబట్టి పాత్రలకు సంబంధించిన విషయాలు మనం పదహారవ తేదీన ధ్యానిస్తూ మొదటి పాత్ర చూసినాం మొదటి పాత్ర గురించి రెండవ పాత్ర గురించి రెండవ మొదటి పాత్ర రెండవ పాత్ర మనం మొదటి పాత్ర గురించి ధ్యానిస్తూ ఉన్నాము మొదటి దేవుని యొక్క కోపం ఏదీచుంటన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తా ఉన్నట్టు పదహారవ అధ్యాయంతట మొదటి పాత్ర మొదటి దూత వెలుపలు తన పాత్రను భూమిద పొమ్మని పద ఆ తూరముఘం యొక్క ముద్ర గల వారికి ప్రతిమకు నమస్కారం చేయ వారికి పాతకరమైన చెడ్డ పుండు పుట్టాను ఆయన తీర్పు ఎట్లా ఉంటుంది ఇక్కడ ఇది గతంలో మనం చూస్తాం మూసే కాలంలో తిరిగినట్టు ఇక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ముద్రలు వేసుకున్న వాళ్ళు రెండు గుంపులన్నీ చూపించిన గతంలో ఒకరు నుది ఎందు ముద్ర వేసుకుంటే ఇంకొకరు వారి చేతుల మీద ముద్ర వేసుకుంటారు కాబట్టి నుదిటి మీద వేసుకునే వాళ్ళు ఎవరు పొడి చేతి మీద వేసుకునే వాళ్ళు ఎవరన్నా అవి రెండు గుంపులు అయిపోతుంది కాబట్టి ఎప్పుడైతే గొప్ప జన సమూహము మరణిస్తారో తతసాక్షులు అయినాక నెక్స్ట్ తీర్పు ఈ రెండు గుంపులకే అది నమస్కారం చేసిన దాని ప్రతిమకు నమస్కారం చేసిన వాళ్ళు దాని ముద్రను వేసుకున్న వాళ్ళు ఈ రెండు గుంపులు గొప్ప జన సమూహం ముద్ర వేసుకో వాళ్ళు హతసాక్షులు అవుతారు అప్పుడు ధృణీకరించినందుకు వాళ్ళు హతసాక్షులు అవుతారు ముద్ర వేసుకోమని ధృణీకరిస్తారు కాబట్టి మేము ఈ బోధకట్టు తిరిగ మీ దో నుంచి వారి మెడల మీద కాపులు ఉంటాయి అన్నట్టు అందరూ హతసాక్షులు అవుతారు కానీ ఈ యొక్క పదహారవ అధ్యాయమంతా తీర్పు ఎట్ట ఉంటుంది ఈ రెండు గుంపుల కన్నీ చూపిస్తారు తర్వాత రెండవ దూత తన పాత్రను సముద్రంలోకి మనిపోగా సముద్రము కీనుగా రక్తం వంటిదాయను సముద్రము అంటే సోఫార్జన సమూహం జ్ఞాపకం ఇవన్నీ ఎట్లా జరుగుతా ఉంటాయంటే ముందుకు వెనకలికి ముందుకు వెనుకలు జరుగుతున్నాయి కాబట్టి రెండవ దూత పాత్రను సముద్రంలో మనిపోగా సముద్రము అంటే తోపాజన సమూహానికి కాదు సముద్రము కీనుకగా రక్తం వంటిదాయను అందువలన సముద్రంలో ఉన్న జీవులన్నీ సత్యం కాబట్టి సముద్రంలో జీవరాశులు రకరకాల జీవరాశులు లోక జన సమూహ తీ అదే రీతిగా జీవం ఉన్నాయని పోగొట్టుంది జీవ దూత తన పాత్రను నదులలోనూ జలధారలలోనూ కుమ్మనింపగా అవి రక్తంయాను కాబట్టి సంపూర్ణంగా ఆకపాస్తులయ్యే తీర్పాలి మొదటి రెండు గుంపుల మటుకు శాశ్వతంగా నరకానికి పోతున్నాయి తక్కిన మూడవ గుంపు మటుకు అంత రక్తం ఏర్లే పార్తై దేశం నిర్మీయ ప్రవక్త ధర గతం దేశమంతట రక్తము ఏర్లే ప్రవహిస్తా ఉంది అది మన ఇక్కడికి దాని తర్వాత ఐదో వర్షాలు అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండే పవిత్రుడ పరిశుద్ధుల రక్తంలో రక్తము వారి వారు కాసినందుకు తీర్పు తీర్చి వారికి రక్తం ఉత్తరాగా నిత్యవి కాబట్టి మొదటి రెండు గుంపులు గతంలో ఎంతమంది పరిశుద్ధులని ప్రవక్తలను చంపింది అది మొదటి రెండు గుంపులవి పాత కాలం మొదులుకొని ఈ రోజు ఆ రెండు గుంపులకు ఆయన తీర్పు తీర్చ విషయాన్ని అయితే దీనికి వారు పాత్ర నీవు ఇలాగ తీర్పు తీర్చుదివి కనుక నీవు న్యాయవంతడం అని జలముల దేవదూత చెప్పగా వింటిని కాబట్టి ఈ జలముల దేవదూత ఏంటంటే నేను ఈసారి చూపాను కానీ చూపిస్తా ప్రతిదీ దేవదూతంతో పోల్చబడింది ఆయన ఆయన దృష్టిలో పరలోకంలో ప్రతి జీవి ఒక దూత అన్న విషయాన్ని అవి జ్ఞాపకం చేస్తూ ఎలమలకు కూడా ఒక దూత ఉంది సముద్రంలోకి ఒక దూత ఉంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపనం చేయబడుతుంది అయిన తర్వాత చూపిస్తే చూత ఉంటుంది అందుకప్పు అవును నా దేవా తర్వాది కానీ నీ తీర్పులు సత్యంలోని న్యాయంలోనై ఉన్నవని బలిపీఠం చెప్పుట వింటేని అంటే బలిపీఠం కూడా ఒక దూత అన్న విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం బలిపీఠం కూడా మాట్లాడుతుంది అని చెప్తుంది వాక్యమేత కాబట్టి ఆయన సృష్టిలో ప్రతిదీ మాట్లాడేది ప్రతి దానికి జీవం ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది ఒక దీర్ఘంగా చూపిస్తున్నా అవ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్ అని ఉంది ఇక్కడ వాక్యం ఎక్కడ చూపిస్తామను సార్ మీకు ఆయన ప్రతి దానిలో ఉన్నాడు దాని తర్వాత ఈ సమస్త సృష్టి మన హృదయంలో పెట్టిన ఉంది వాక్యం అది వెంతు తీసుకుంటారు ఈరోజు పాటు సమస్తము నీ హృదయంలోనే ఉంది నువ్వు వెతుక్కుంటే అన్న విత్తన జ్ఞాపం అది తెలియని మనుషులు ఎక్కడెక్కడో పరిగెత్తుతా ఉన్నావు కానీ ప్రస్తుతిది నీ హృదయంలో పెట్టిందంట కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఏ వస్తువు దగ్గర పోతావో ఆ వస్తువు రెడీగా ఉంటుందంట వీడు విమోచిస్తారని ఈ సృష్టి ఇది వరకు ఏకాగ్రీగా వేదన పడుతుందంట ఎప్పుడు వీడు వచ్చి నాకు నాకు విమోచనిస్తారు ప్రతి వస్తువు ఈ సృష్టిలో నీ కొరకు ఎదురు చూస్తుందంట నువ్వు పోయేదానికి విమోచనిస్తావు ఆ కాబట్టి ఇక్కడ బలిపీఠం కూడా మాట్లాడడం వింటున్నాం నేను ఇక్కడ కాబట్టి ఇప్పుడు కూడా నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమరింపక సూర్యుని మీద బాగా అర్థం చేసుకోండి సూర్యుడు అన్నప్పుడు అది మనం అర్థం చేసుకోవాలా సాదృశ్యం అని వేడి కాబట్టి కాబట్టి అగ్నితో మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడేను దీన్ని ఎట్లా చేసుకుంటే కాలం అని అనుకుంటారు ఎండాకాలం ఎట్లనే ఉంటుంది కదా అనుకుంటారు కానీ అది కానీ కాదు వాక్యం మనుషులను అగ్నితో కాల్చుటకు అంటే ఏళ్ళు పక్క నుండి కాటేస్తాయి అది మండుతా ఉంటుంది ఆ శ్రమ ఇంత కాదు భరించరని మంటావా జల జల జల కాలుతూ ఉంటుంది వాళ్ళ శరీరంలోకి ఆ పాయిజన్ పోతూ ఉంటాయి రక్తంలో ఆ నరాలన్నిట్లా మంటలుతూ ఉంటాయండి పిలిచి మంట కొంతమంది షుగర్ పేషెంట్స్కి అన్ని మంటలు ఉంటాయి శరీరంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతా మొత్తం అరికాలు నుంచి తల వరకు మంటలు ఉంటాయి అది ఏ మంది వేసుకున్నా తగ్గదు వాళ్ళు షుగర్ వాళ్ళు కావాల్సి ఉంటుంది షుగర్ నార్మల్గా వెరీ సింపుల్ ట్రీట్మెంట్స్ ఎన్నిసార్లు చూపిస్తాను మీకు ఏ మందులు లేకుండా నువ్వు నార్మల్గా జీవించాలంటే నీ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ మొత్తం తీసేయాలి అంటే పిండి పదార్థాలు ఉన్న వస్తువులు ఏవి తినకుండా ఉంటే నీకు ఏ మందు లేకుండా నువ్వు దివించగలవు షుగర్ ఫైవ్ ఇయర్స్ ఈ కంప్లీట్ రివర్స్ అయిపోతుంది షుగర్ ఈ ఫైవ్ ఇయర్స్ నువ్వు జాగ్రత్తగా పిండి పదార్థాలు లేకుండా బ్రతకాలా ఎందుకంటే పిండి పదార్థాలలో ఏ బలం లేదని సైన్స్ ప్రూవ్ చేసింది అంటే బియ్యము గోధుమలు ఈ పిండి ఈ చక్కెర పదార్థాలు ఆలుగంట ఈ పిండి అంటుంది ఈ పిండి పాదాలలో ఏ బలం లేదనేసి డిక్లేర్ చేసిన డాక్టర్ వాళ్ళు బలం లేని ఆహారం తింటామంటే మనకి ఎంత జ్ఞానం ఉంది బలం ఉన్న ఆహారాన్ని తినండి తింటలేం మన శరాలన్నీ కృషింపోతుంది కాబట్టి అటువంటి జ్ఞానం కూడా మనకి ఇవ్వాలా దేవుడు ఆ జ్ఞానం కూడా అవసరం ప్రకృతి సహజంగా ఎక్కువ కాలం బ్రతాల ఆయన కొరకు అర్థసాక్షులుగా అవుతుంది ఆయన కొరకు సాగు ఆయన కొరకు సంపూర్ణంగా నువ్వు త్యాగం చేసుకొని జీవించాలి ఈ శర్రాన్ని తృణీకరించుకొని ఛేదించుకొని దాని కొరకు జీవించాలంటే మళ్ళీ శరం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం ఉంటే నువ్వు సాక్ష్యం ఇవ్వగలవు నుండి ఎట్లా సాక్ష్యం ఇవ్వగలవు వేషధారణ అయిపోతుంది కదా దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు దగ్గరని నీకే అనారోగ్యం ఉంటే నువ్వు ఎట్లా సాక్ష్యం ఇవ్వగలవు ఈరోజు తిరిగట్టుంది ఆశ్రపట్టు ఉండాలి దేవకులు దేవద్దు అనారోగ్యములతో ఉంటూ దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు నువ్వు వేసు ధర కదా ఖచ్చితంగా కాబట్టి వీటన్నిటి నుంచి దేవునికి విడుదల కల్పించాల ఈ జ్ఞానము నీకు పవిత్రం ఇవ్వాలి కాబట్టి కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి రెండు గొప్ప జనం ఈ తెగుళ్ళ మీద అధికారం దేవుని నామంను దూషించిరి అంటే మనుషులు ఈ యొక్క శ్రమల పోతూ దేవునికి సమీపంగా ఆల్చిపోయి దేవునికి ధృవీకరిస్తారు వీళ్ళు మొదటి రెండు పుట్టు వారు మారు మనసు పొందగని వారు రెండు మొదటి రెండు గుంపులు ఎప్పటికి కూడా మారమని పొందావు అది అర్థతగా నరకానికి ఐదవ దూత తన పాత్రను ఆ కౌర్రముఖం యొక్క సింహాసనం మీద కుమరింపగా దాని రాజ్యము చీకటి కమ్మను మనుషులు తమకు అరిగిన వేదన బట్టి తమ నాలుకలు కరుచుకొని చుంటేరి అది నేను పొద్నాక చూపిస్తాను మీకు ఏసు ప్రభుని చూస్తే కూడా వీళ్ళు నాలుకే నాలుకని ఖర్చుకోవడం నాలుకని కొరకడం అన్నట్టు కోపాన్ని వ్యక్తపరుస్తూ చూసినట్ట నాలుకెని ఇట్లా వంకర చేసి కొరుకుతారు దాన్ని నాలుకని ఖర్చుకోవడం చర్చని చంపుటప్పుడు కూడా వాళ్ళు నాలుక నీట పొడికి తనుంది వాక్యం అది నేను చూపించిన గతంలో కూడా వాళ్ళు నాలుకైనా పొడుకుతున్నారు కోపం విప్పిస్తారు అది అది ఒక సైతాన్ని బుడ్డగం కాబట్టి ఈ నాలుక నొరికే వాళ్ళు కోపం ద్వేషం ఉంది కాబట్టి దేవుని వాళ్ళు ఎక్కడ దూషిస్తారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం బట్టి దేవుని తక్కువ వాళ్ళు కొనిపించిన పోయి దేవుని దూపిస్తారు తమకు కలిగిన వేదనలను బట్టి కుండ్లను బట్టి పర్లోకంలో దేవుని దూషించింది కానీ తమ క్రియలను మాని మారుమనసు పొందని వారు కారువి మొదటి రెండు గుంపులు ఎప్పటికీ కూడా మారుమనసు పొందో మీరు ఎత్తి ప్రస్తుతం పర్లోకానికి కోరు పోనిచ్చేవాడిని పోనీకుండా అడగిస్తారని అడిగిస్తూ వాళ్ళకు కాబట్టి నువ్వు ఆ గుంపులో ఉంటావా అది చాలా టిందంపు ఆరవ దూత్ తన పాత్రను యూఫెటిస్ అన్న మహానదిని ఈ యూఫెట్టిస్ అనేది ఎక్కడుందంటే బహులో దగ్గర ఉండేది ఇప్పటికి అది కానీ బబులం లేదు ఈరోజు ఇరాన్ అని ఇరాక్ అని పిలుస్తున్నారు వాటిని కానీ బబులం వేరే అది అగాధంలోకి పోయింది యూపటిస్ నది దగ్గర ఉండేది ఒకప్పుడు ఆ యూపటిస్ నది బబులోని దేశానికి నీళ్లు సరఫరా చేసి దాన్ని కష్టస్తామాలంగా చేసి బహుగా అభివృద్ధిగా చేసి అంతా ఎండిపోతుంది కాబట్టి చూడండి యూపటిస్ అని మహానది మీద సంపరింపగా తూర్పు నుండి రాజులకు మార్గం దాని నీళ్లు ఎండిపోయాను ఆశ్చర్యంగా ఉంది ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు యాక్చువల్గా నీళ్లు ఎండిపోవడం అంటే ఏంటి రాజులు ఆ మార్గంలో రావడం ఏంటి అంటే ఈ లోకస్తులు అందరూ దేవునికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నారో ఇంత త్వరలో మనం చూస్తాం వీళ్ళందరూ సిద్ధమైపోయి ప్రపంచం అంతటా బైబిల్కి విరుద్ధంగా ఎక్కువ సిద్ధంగా ఆ నామానికి విరుద్ధంగా అన్ని రూల్స్ తీసుకునే ఉంటారు అది త్వరగా స్టడీ అయిపోయింది ఇంకొక టెన్ ఇయర్స్ ఏ మహా చెతాలు వెళ్తారు మొత్తం ఈ లోకాలన్నీ ఎక్కువ చిత్రృతం ఈ వాక్యం ప్రకారం ఆరవ దీంతో కాలం ప్రకారం ఆయన ఇప్పుడు ఏం చేస్తుంది దాని నీళ్ళు ఎండిపోయింది అంటే రీసెంట్ నేను న్యూస్ చేసిన ఏంటంటే ఆ యొక్క నది సంపూర్ణంగా ఎండిపోయింది అది ఎప్పుడు జరగాలి అంతకుండా అందరూ ఏష్టవ కాలం చూస్తే మాత్రం అక్కడ ఎంతో మంది భాషలు పనిచేస్తుంది వాత్యం వస్తుంది ఆ నది ఎండిపోయింది అంటే ఇప్పుడు అయితే అందరూ ఆశ్చర్యపోయి ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందన్నది అట్ట ఎండిపోయిన సార్ అని న్యూస్ అది ఈరోజు ప్రపంచం గొప్ప న్యూస్ కాబట్టి ఇవన్నీ సూచనలు నీళ్లు ఎండిపోవడం అంటే కంప్లీట్ గా దేవుని వాక్యం ఈ మనుషులు పెంచుతుంది దేవుని వాక్యం ఆసక్తి పెంచుతుంది భయం లేని తర్వాత ఏమైంది ఆ ఎండిపోయినప్పుడు ఏం జరిగింది మరియు ఆ ఘట్ట నోట నుండి మూడు విషయాలు అర్థం చేసుకోవాల ఘట్ట సర్పము అబద్ధ ప్రవక్త ఇవి మూడు అన్ని మూడు మూడు మూడు మనకు కనిపిస్తూ ఉంటాయి ఘట సర్పము క్రూరమృగము ఇవన్నీ ఒకటే ఆత్మ సైతనాత్మ నేను చూపించుకుంటాయి కనిపిస్తూ ఉంటాయి ఘట సర్పము క్రూర మృగము అబద్ధ ఇవన్నీ తైతన నుంచి అని చూపించలే తర్వాత వాటి నోటి నుండి కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలుదేరగా చూపించింది ఇవన్నీ యోహాను భక్తునికి కనిపిస్తున్న కళ్ళకి చిహ్న పదం వాటిని బహు జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాల్సింది ఇది వచ్చినక్కడ ఇవన్నీ రిజల్లి చూపిస్తుంది ఏంటి తప్పలేదు అవి సూచనలు చేనట్టి దయముల ఆత్మహత్య అవి తర్వాతి కలిగిన దేవుని మహాజనం తెలుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగుతేవులను వారి ఎదుగుకు బయటపెట్టారు అయితే ఇవన్నీ వెళ్ళి ఈ రూపపు రాజ్యాలన్నీ ఈ రూపపు ప్రెసిడెంట్స్ని ప్రైమ్ మినిస్టర్స్ అందరినీ యేసు ప్రభుకి వ్యతిరేకంగా సమర్ప సిద్ధపరుస్తున్నాయి ఎబ్రి భాషలో హార్మెగి అని చూపునకు వారిని పోగు చేశాను ఇవి ఆల్రెడీ పోగులు అయిపోయినాయి అని చెప్తుంది కాబట్టి ఇంకా త్వరలో యుద్ధం స్టార్ట్ అవుతుంది అన్న విషయాన్ని దేవుడి పిల్లలకి వ్యతిరేకంగా స్టార్ట్ అవోతుంది అంటే మొత్తం ప్రపంచం యేసు ప్రభుకి తయారవుతుంది స్వదమ దొమర కాలం ఎట్లా ఉండేనో అట్టనే ఉంటుంది నోవాహు కాలం ఎట్లా ఉండేనో ఎగ్జాక్ట్లీ అట్టనే ఉంటుంది ఆ రోజు ఏం జరిగినాయో అవే మనం చూస్తాం కొంతకాలం చెందాక నేను చూపిస్తాను నోవా కాలంలో నెకిలు ఉండే వాళ్ళు వాళ్ళు ఎట్టు ఉంటారు ఈ రోజులలో నేను చూపిస్తాను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అతను తెలుస్తా ఉన్నాను లోతు కాలం ఎట్లా ఉండే ఈరోజు అట్టనే ఉంది సేమ్ సెక్స్ మ్యారేజెస్ కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు లోతు కాలంలో ఉండే లోతు కాలంలో ఉండే వాళ్ళు దేవతలతో కూడా వాళ్ళు దేవతలు వస్తే లోతు దగ్గరికి మా దగ్గర పంపించండి అంత భయంకరమైన కామాచురతతో ఉన్నవాళ్ళన్న అట్లా తయారైపోయింది ప్రపంచ ఈ రోజు అటు ఉందన్నట్టు కాబట్టి ఇంకా పదహార వర్షాలు చెప్తున్నాడు ఈ హార్మికి దున్నట్ ఏంటో నేను చెప్పిస్తా వచ్చేవారు ఇదిగో నేను దొంగవలి వస్తుంది తను దిగంబరుడుగా సంచరించుకున్నందున తెలుగులో తన అద్తమ్మలను చూసరేమో అని మెలకువగా ఉండి తన దుట్టము కాపాడుకుని వాడు తన ఇవడు బహు జాగ్రత్తగా జీవించంగా జీవించ వీటన్నిటి అర్థించుకొని దోవ ఎట్ట కాపాడుకుంటూ తన జీవితాన్ని లూపు ఎట్ట కాపాడుకుంటూ తన జీవితాన్ని యోసేపు ఎట్ట కాపాడుకుంటూ తన జీవితాన్ని నువ్వు కూడా అట్లా మన జీవితాలు కాపాడుకోవాలని చెప్తుంది వాక్యంలో ఏడవ జూత తన పాటలు వయమనల మీద కుమరిపగా సమాప్తమైనదని చెప్పుకున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో నుండి నుండి వచ్చాను కాబట్టి ఇక్కడికి నేను పాఠ్యాన్ని క్లోజ్ చేస్తున్నాను ఏడవ దూత తన పాత్రలు వాయుమండలం వాయు మండలం అంటే జీవం కదా వాయు అంటే జీవం దాని మీద తమడి సమాప్తమైందని చెప్పుకున్న ఒక గొప్ప స్వరము గర్భాలంలో ఉన్న హిమాస్తుడు ఏష్టవి చెప్తుంది సమాప్తం దాని తర్వాత ఈ లోకం మొత్తము తీర్పుతో ఈ లోకానికి తీర్పు ఇక్కడ ఏం ఆయన సన్నిధిలో ఎట్లా భక్తులు త్వరలు తూరుముదు పెద్ద దూకంకం పని కలిగింది మనుషులు భూమిద మదులుతారు అతి మహాభూకంపం కలగలేదు అది అంత గొప్పది ప్రసిద్ధమైన మహాపట్నం బలకరికి తొమ్మిది వందల వచనం ఫ్లూ అనగా ఈ వచనం మూడు భాగంలో ఆయన అన్ని జన్ల పట్టణంలోకి వెళ్ళిపోయింది తన తీక్ష్ణమైన ఉగ్రతైన మధ్యము గల పాతలో దానిని దేవుని సమ్ముఖం అంతా ఈ డివైన్ ఈ కౌన్సిల్స్ పట్లకం జ్ఞాపకం చేయబడ్డదిగ్వా సమయం కనిపిస్తారు ప్రతి ద్వీపము పారిపోయిన పర్వతంలో కనబడకపోయిను ఐదేసి మనుగల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం మనుషుల మీద పడిను ఇక్కడికి పోయినా మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషిస్తారు ఎంత అవకాశం ఇచ్చినా దేవుని దూషించడమే క్షమాపణ కోరుకుంటే జీవితం కాదు ఇవన్నీ నేను తిరిగి తిరిగి మన వచ్చే వరకు అప్పుడు కూర్పడి మనకు కనపరించినా తర్వాత దేవుడు వందడా ఈ యొక్క వాక్యాలని క్లుప్తంగా మేము పట్టి ఉత్ఘాతంగా చూస్తున్నాం కానీ విషదీకరించి మేము చూడలేదు ప్రభావ వాటి అన్నిటి చూచి లగనం మా యొక్క ఆత్మీయతలను తిప్పండి వచ్చే సహాయపడండి రేపటి నమ్మిన తప్ప మూడు రోజులు నాలుగు రోజులు మేము ఉంగోళకు వెళ్తుండగా మీ దూతలను ముందుగా పంపించండి మార్గం తరగతి చేయండి పరిచయాలు స్వస్థతను పెరగాల ప్రోగా అనేకులు రక్షణ పొందాల ప్రోగా మీద మమ్మల్ని నిలబెట్టి నడిపించమని ప్రతి చీకటి తిరమాన్ని మాత్రం బంధించమ ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ ఆశ్రయించి స్థిరపరచండి రేపటి సూత్రస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి